యూనిట్ ట్వల్వ్ లెసన్ ఫార్టీ సిక్స్ ఓన్లీ స్టార్ట్ ఏమో రామారావు ఎటు వెళ్తున్నావు రైల్ స్టేషన్కి వెళ్తున్నానండి మా అమ్మగారు వస్తున్నారు గుంటూరు నుంచి మా అక్కయ్యను తీసుకు వస్తున్నారు పద నేను కూడా స్టేషన్కే వెళ్తున్నాను ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు బియ్యి చదువుతున్నాను నీ చదువు కోసం మీ నాన్నగారు చాలా కష్టపడుతున్నారు నువ్వు కూడా కష్టపడు బాగా చదువు చూడండి ఎవరో కుర్రాడు అటు పరిగెత్తుతున్నాడు అవును దొంగలాగా ఉన్నాడు పారిపోతున్నాడు అడుగో ఆ పోలీసుకు చెప్పు వెళ్ళు అక్కర్లేదండి పోలీసులు కూడా వాడి కోసం పరిగెత్తుతున్నారండి అడుగో చూడు ఆ దొంగ ఇటు వస్తున్నాడు నువ్వు కూడా పరిగెత్తు పట్టుకో అక్కర్లేదండి పోలీసులు వాణ్ణి తీసుకుపోతున్నారు రాండి జనం హడావుడిగా వెళ్తున్నారు బండి వస్తున్నదా అవునండి చూడండి ఆయన మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు ఏం కావాలండి మీరేనా వెంకటరామయ్య గారు నేను శేఖర్ని మీకోసమే వస్తున్నాను పదండి స్టార్ట్ ఏమో రామారావు వెళుతున్నావు ఏమో రామారావు ఎటు వెళుతున్నావు రైలు స్టేషన్ కు వెళ్తున్నానండి రైలు స్టేషన్ కు వెళ్తున్నానండి మా అమ్మగారు వస్తున్నారు మా అమ్మగారు వస్తున్నారు గుంటూరు నుంచి మా అక్కయ్యను తీసుకొస్తున్నారు గుంటూరు నుంచి మా అక్కయ్యను తీసుకొస్తున్నారు పద నేను కూడా స్టేషన్కే వెళుతున్నాను పద నేను కూడా స్టేషన్కే వెళుతున్నాను ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు బియ్య చదువుతున్నాను బిఈ చదువుతున్నాను నీ నువ్వు కూడా కష్టపడు నువ్వు కూడా కష్టపడు బాగా చదువు బాగా చదువు చూడండి ఎవరో కుర్రాడు అటు పరిగెత్తుతున్నాడు చూడండి ఎవరో కుర్రాడు అటు పరిగెత్తుతున్నాడు అవును అవును దొంగలాగా ఉన్నాడు దొంగలాగా ఉన్నాడు పారిపోతున్నాడు పారిపోతున్నాడు అడుగో ఆ పోలీసుకు చెప్పు వెళ్ళు అడుగో ఆ పోలీసుకు చెప్పు వెళ్ళు అక్కర్లేదండి అక్కర్లేదండి పోలీసులు కూడా వాడి కోసం పరిగెత్తుతున్నారండి పోలీసులు కూడా వాడి కోసం పరిగెత్తుతున్నారండి అడుగో చూడు అడుగో చూడు ఆ దొంగ ఇటు వస్తున్నాడు ఆ దొంగ ఇటు వస్తున్నాడు నువ్వు కూడా పరిగెత్తు నువ్వు కూడా పరిగెత్తు పట్టుకో పట్టుకో అక్కర్లేదండి అక్కర్లేదండి పోలీసులు వాణ్ణి తీసుకుపోతున్నారు రాండి పోలీసులు వాసుకుపోతున్నారు రాండి జనం హడావుడిగా వెళుతున్నారు జనం హడావుడిగా వెళుతున్నారు బండి వస్తున్నదా బండి వస్తునదా అవునండి అవునండి చూడండి ఆయన మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు చూడండి ఆయన మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు ఏం కావాలండి ఏం కావాలండి మీరేనా వెంకటరామయ్య గారు మీరేనా వెంకటరామయ్య గారు నేను శేఖర్ని నేను శేఖర్ని మీకోసమే వస్తున్నాను మీకోసమే వస్తున్నాను పదండి పదండి డ్రిల్స్ రిపటేషన్ డ్రిల్ స్టార్ట్ నేను మా నాన్నగారి కోసం రైల్వే స్టేషన్ కు వెళుతున్నాను నేను మా నాన్నగారి కోసం రైల్వే స్టేషన్కు వెళ్తున్నాను నేను నీ కోసం మా ఇంటి నుంచి నీ పుస్తకం తీసుకొస్తున్నాను నేను నీ కోసం మా ఇంటి నుంచి నీ పుస్తకం తీసుకొస్తున్నాను పిల్లలు మామిడికాయల కోసం హడావిడిగా ఇటు వస్తున్నారు పిల్లలు మామిడికాయల కోసం హడావుడిగా ఇటువస్తున్నారు పోలీసులు దొంగ కోసం అటు పరిగెత్తుతున్నారు పోలీసులు దొంగ కోసం అటు పరిగెత్తుతున్నారు పోలీసులు దొంగను ఎటు తీసుకుపోతున్నారు పోలీసులు దొంగను ఎటు తీసుకుపోతున్నారు రవి మిమ్మల్ని ఏమిటో అడుగుతున్నాడు రవి మిమ్మల్ని ఏమిటో అడుగుతున్నాడు ఎవరో విద్యార్థి మీకోసం వస్తున్నాడు ఎవరో విద్యార్థి మీకోసం వస్తున్నాడు అతను దొంగలాగా ఉన్నాడు ఆయన రామారావులాగా ఉన్నాడు ఆయన రామారావులాగా ఉన్నాడు ఇది కొత్త బస్సులాగా ఉన్నది ఇది కొత్త బస్సులాగా ఉన్నది బిల్డ్ అప్ డ్రిల్ వస్తున్నది ఇటు ఇటు వస్తున్నది మీకోసం ఇటు వస్తున్నది వస్తున్నది ఎవరో అమ్మాయి మీకోసం ఇటు వస్తున్నది మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు అతను మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు చూడండి చూడండి అతను మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు కష్టపడుతున్నారు చాలా చాలా కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు తమ్ముడి తమ్ముడి చదువు చాలా కష్టపడుతున్నారు తమ్ముడి చదువు కోసం చాలా కష్టపడుతున్నారు మా నాన్నగారు మా తమ్ముడి చదువు కోసం చాలా కష్టపడుతున్నారు పోతున్నాను తీసుకురా నేను నేను రా. వస్తున్నాను. రామారావు నన్ను అడుగుతున్నాడు రామారావు మిమ్మల్ని అడుగుతున్నాడు రామారావు వాణ్ణి అడుగుతున్నాడు రామారావు అక్కయ్యను అడుగుతున్నాడు